సర్వాధికారి సర్వసృష్టికి కారణం వేసాయా నీకు పరిశుద్ధమైన నామను బట్టినైనా ప్రార్థిస్తూ ఉన్నాం దయగల తండ్రి కృపగలు వేసాయా నీ పాద సన్నిధిలో చేరినైనా నిన్ను ఆరాధించే కృపను భాగ్యం నాయన మాకు ఇచ్చినందు నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు నాయన నీ వాక్యం ఉన్న తండ్రి మేము ధ్యానిస్తుండగా నైనా మీ కృప చెప్పండి నాయన పర్లోకపో జ్ఞానాన్ని నైనా మీరు అనుగ్రహించండి చెప్ప వాక్యం పట్లనైనా మీరు నచ్చండి మీ దాసులతో మాట్లాడండి కనికరించి మీ కృపచూపు మనం ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా జాయిన్ ఇంకా కాలేని వారిని ఆయన నీ చిత్తం ప్రకారం నాయన నేను జాయిన్ అవటానికి నీ కృప చూపండి ఆయా పాల్గొన్న వారిని కూడా ఆయన నాయన ఆ విధ వాక్యాన్ని నచ్చండి ఆయన తీసుకున్నైనా మా హృదయాల్లో నాయన నాయన ఇంకొకరి హృదయాల్లో కూడా నాయన మేము వారికి హృదయాలకు కూడా నాయన పలింపు ఫలింపు తగిన విధంగా నా తండ్రి మేము వారికి నాయన చెప్పే విధంగా నా తండ్రి మేము ఉండడానికి నాయన మాకు మంచి ఆలోచనలు మీ పరలోప ఆలోచన మా వినిప ప్రార్థిస్తూ ఉన్నాం మరి నా తండ్రి ఆయన ముందున్న సమయాన్ని ఆయన ని చేతులకి అప్పగించుకుంటూ గుడికంతట్లో మీరు తోడుగుండి నడుపు సహాయం చేయమని సమస్త మహిమల్ని చెల్లించుకుంటూ నజరేడే నేసే పరిస్థితున్న ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాము తండ్రి అన్న పాట పాడాల రాజానీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలి నయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలి నయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండానే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయి నావన్నీ నాకు ఇచ్చుటకును బాదాల నుండి బ్రతికించు టాకును కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటాకును బాదాల నుండి బ్రతికించు టాకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలినయ్యా నేను నేను ఉండలేనేయ నే బ్రతుకలేనేయ నీవే లేకుండా నేను ఉండలేనేయ నీ తోడే లేకుండా నే బ్రతుకలేనేయ ఒంటరి పొరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు ఒంటరి వాడే వెయ్యి అన్నావు నేను నాను రే భయపడకు అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేనున్నాను లే భయపడకు అన్నావు నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలి నయ్యా నే నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా ఊపి వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా ఊపి రాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీ వినాగమ్యము నీ బాటలో నడుచుటా నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండలేనయ్యా నేను నేనుండాలి నయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలే నయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజానీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా హలోయ్యా దిలీప్ బేదర్ పాట పాడతావా కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంత ప్రభుని కృతజ్ఞతతోస్తు తింటున్ ఆయుష్కాలమంత ప్రభుని కృతజ్ఞతతో స్థు తింటున్ కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంత ప్రభుని కృతజ్ఞతతో స్థుతింతున్ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్థుతింతున్ కన్నీటి లోయల లో నే కృంగిన బెలలో కన్నీటి లోయల Up to the summer band, he's <laughs> студent. Baby, what he said is <laughs> the నింగి నిచీల్చి వర్షము పంపి నింపెను నృదయం ఏసు నింపెను నృదయం కృపలను తలంచుచూ కృపలను తలంచుచు ఆయుష్కాలమంత ప్రభుని కృతజ్ఞతతో స్స్తుతిన్ ప్రభుని కృతజ్ఞతతో స్థు రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వరదిల్లదు అని చెప్పిన మాట సత్యం ఏసు ఎంత కృప మయుడవు ఎసయ్యా ప్రేమ చూపిన్రతికించినవయ్యా ఎంత కృప మయుడవు ఎసయ్యా ప్రేమ చూపిను బ్రతికించినవయ్యా నలిగతీవి వెారతీ నలిగీతీవి వెతీవి నా నాకై ప్రాణ ముణిచితీ ప్రాణమునిచితి ఎంత కృపమయడవు ఎసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా కన్న తల్లి ధన్రులులో నన్ను మరచినను ఈ లోకము నన్ను వెలివెసిన కన్న తల్లి ధన్రోలు నన్ను మరచినను ఈ లోకము నన్ను వెలివెసిన ేదు నన్ను వీడువాలేదు మారు వాలేదు నన్ను వీడువాలేదు ప్రేమతో పిలచిన నాదుడవు ప్రేమతో పిలచిననాదుడవు ఎంత కృపామయుడవు ఎసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా బండ లాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయినా నాదు పాప జీవితం బండలాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయినా నాదు పాప జీవితం మార్చి తీశ్వాస్యముగా మార్చి తీశ్వాస్యముగా ఇచ్చిన ఊత్తనైనా కొత్త హృదయం ఇచ్చినావు నావు మెత్తనైనా కొత్త హృదయం ఇచ్చి నావు మెత్తనైనా కొత్త హృదయం ఇచ్చి నావు మెత్తనైనా కొత్త హృదయం ఎంత కృపమయడవు ఎసయ్యా ప్రేమ ఝుపీ నన్ను బ్రతికించినవయ్యా నలిగితీవి వెలిగితీవి వె నాకై ప్రాణము నేచితి ఎంత కృపామయుడవుసయ్యాతికించినవయ్యా అలలుయ్యాధుడ బాబు దేవాసయ్య మీ కొందాలనైనా ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి ప్రభై మధ్యాహ్న కనమ్మ లంచ్ మీరు ఇచ్చిన ఆదరణ ఈ యొక్క ఆరాధన సమయాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు పర్వ ఈ శ్రీ క్రీస్తు పరిషుద్ధ నామంన పర్వ మీ సన్నిధికి మేము వచ్చింటున్నాం ఆ యొక్క మీరు ఎప్పుడు మోని తోసుకుని మాకు తెలుసండ్రి కాబట్టి మీ యొక్క కృపా ఆశ్రయించే యోగ్యతని భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వదనాలు తర్వాత పర్వ మాలోని బలనేతలు కొట్టివేసిందండి మాలోని ప్రతి ఆయాసకరమైన ప్రతి విషయాన్ని తిరిగి మీరు మాకు చూపిస్తూ వాటి ఒప్పుకుని తీసుకుంటేలాగా పరిశుధాత్మకు జీవించలాగనా ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడేందుకు మీకు ఎంతో వనరాలు ముఖ్యంగా నేను కృపావరాలకు సంబంధించిన విషయాలు కొన్ని ధ్యానిస్తా ఉన్నాను పరిశుధాత్మ నడిపి మీరు మాత్రను గ్రహించండి తప్ప ఎవరు మాకు చూపించలేరు అది సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నేను కాబట్టి నేను వీటిని గ్రహించలాగనా యొక్క నడిపి మద్ద ఇచ్చామని జాగ్రత్తగా పరిశీలించమని ఎందుకంటే అనుగ్రహించబడ్డ ప్రతి వరాన్ని మీరు కదలించుకోమన్నారు నేను కాబట్టి మాకు ఏ ఏ వరాలు అనేక పర్యాలు మీరు మాతో మాట్లాడతారు ఈ యొక్క రూపవరాన్ని వాడుకోకుండానే మనుషులు చనిపోతారం అవును ప్రభావ ఎక్కడ ఉన్న ఇవన్నీ వరాల్ని ఎవరి తలాంతులు వాడాలి సమ్మతి తోటలో నాటుకున్నారని ఎన్నిసార్లు మీకు మాకు చూపించినారు ఆ రీతి ఉండద్దు ప్రభావ ఈ తలాంతులన్నింటినీ మీ మహిమ కొరకు వాడాలా సంఘక్షేమం కొరకు వాడాలా మేము వెళ్ళిపోతూడు అన్నింటికి ఇవి పంచిపెట్టి వెళ్ళిపోవాలా అటువంటి భాగ్యాన్ని సేవకు మా జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా కాస్త జీవితము యథావిధి గుడితనంలో జీవిస్తుండగా వీర మామల నుంచి బయటికి తీసుకొచ్చినారు సమస్తమైన విషయాలను తేటగా చూచలాగా ఆత్మీయ లేతమనిచ్చినారు అటువంటి చెవులని అనుగ్రహించినారు మీకెంతో వర్ణాలు కాబట్టి నేను వీటిని వినిలాగా సహాయపడండి నేర్చుకున్నలాగా సహాయపడండి ధ్యానించి రోబ్రౌ పాటించాలా ధైర్యంగా మేము ప్రకటించాలా రైతుల జీవితంలో ఇవి ప్రకటించిన సంఘాలు ఎన్నో ఉన్నాయి ప్రకటించలేని సంఘాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే అనుభవం లేదు కాబట్టి కానీ అనుభవం మా గొప్పతనం కేవలం మీ కృప కాబట్టి నేను వీటిని మేము ధ్యానంగా ధ్యానించి అనేట్లా చూపించాలన్న సరిపడము ఈ క్రీస్తు పరుషుద్ధ నాములను కృపావారంలోలలో మొదటిది క్లాసిఫికేషన్ అంట కొన్నిసార్లు ఏమవుతుందంటే కరెక్ట్ తెలుగు పదాలు దొరకవు నాకు ఇప్పుడు ఎక్కువ ఇంగ్లీష్ లో వాడు భాష నాకు వాడుక భాషలాగా నాకు ఇంగ్లీష్ ఎందుకంటే ఉదయం నుంచి సైన్ తర్వాత ఇంగ్లీష్నే మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ పోయినా కానీ ఆఫీస్ లో కానీ ఎక్కడ పోయినా ఏదైనా ఆఫీసెస్ బయట ఆఫీసెస్ పోయినా ఇంగ్లీష్నే మాట్లాడుతూ ఉంటా బట్ ఎక్కువ వాడుక భాష ఇంగ్లీష్ కావడం తెలుగులోని కరెక్ట్ పదాలు దొరకకపోతే నేను కృపవరముల వర్గీకరణ అంటాం కానీ వర్గీకరణ అంటే క్లాసిఫికేషన్ కాబట్టి ఆ వర్గీకరణలో మనము ముఖ్యంగా మొదటి మూడు వర్గీకరణాలను ఉన్నాయో చూపించిన మొదటి వర్గీకరణ బయలుపరచు వరములు ఇక గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్ ఇంగ్లీష్లో గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్ తెలుగులో బయలుపరుచు వరములు అందులో మొదటిది వాక్యం రెండవది జ్ఞానవాక్యం మూడవది ఆత్మల వివేచనైన ఈ మూడు వరాలు ఒక్కొక్కరికి అవి దేవుడు పర్షదాత్మ ద్వారా అవి మనందరికీ పంచి తన ఇష్టం చెప్పున నీ ఇష్టం చెప్పున కాదు కొంతమంది వచ్చి బ్రదర్ నాకు భాషల వరం కావాలా బ్రదర్ అని ప్రార్థించమని చెప్తుంటారు అంటే దానికంటే మరి మంచి వరం ఇస్తాడేమో దేవుడు బుద్ధి వాక్యము జ్ఞాన వాక్యము ఆత్మల వివేచన నాకు తెలిసినంత మటుకు నేను నేర్చుకున్నంత మటుకు ఈ రోజులలో బుద్ధి వాక్యం బహు ప్రాధాన్యమైంది ఎందుకంటే బుద్ధి లేకుండా జీవించడం అంటే బుద్ధి లేని కన్యక జీవించడం క్రైస్తవ జీవితం బుద్ధి లేని కన్యక లేకుంటుందంటే వర్షప్ ఆరాధన చేస్తుంటారు ఉంటారు ఏదా విధిగా ఉంటారు ఇంకా ఏమీ చేయరన్నట్టు వాళ్ళ లైఫ్ లో ఆదివారం వస్తే టూ అవర్స్ ఖర్చు పెడతారు చర్చిలో దాని తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు యథావిధి జీవితం అందుకు మోసపోయిన జీవితం అదే బుద్ధి వాక్యం అనే అంటే ఏమవుతుందంటే జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకొని దాని ముందుకు వెళ్తా ఉంటారు ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యమైన పని అప్పగించబడింది అందుకే జస్ట్ అందరిలాగా పుట్టడము పెరగడము చనిపోవడం కానే కాదు ఒక పని ప్రతి ఒక్క పని అప్పగించబడింది పనులు మనం ముగించుకోవాలా ఆయన మరి మాదిగా దాని తర్వాతే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అక్కడ వినాక రకరకాల పనులు ఉంటాయి నేను అవి ఎక్కడన్నా అవకాశం ఉంటే నేను చూపిస్తాను రెండు రాష్ట్ర పత్రికలో తేటగా పౌలు ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో చూపించండు ఒక్కొక్క దాని పేరు కూడా అక్కడ ఎవరెరు ఉన్నారు కూడా చెప్పి చూపించు అది నేను ఆత్మీయంగా బలపడని వాళ్ళకి అవి అర్థం కన్ఫ్యూజన్ విడిచిపెట్టి కూడా అట్లా గత జరిగింది నాకు విషయంలో ఇవన్నీ ఏదో వింత వింతగా ఉన్నాయి చెప్పాడుది వాక్యాలన్నీ మాయమైపోయిన వాళ్ళన్నారు ఉన్న కాడికి చాలే అని నేను అట్లా తీర్మానించుకోలేదు ఉన్న కాడికి చాలని నెక్స్ట్ స్టెప్కి పోవాలా ఇంకా ముందుకు పోవాలా కాబట్టి ఇంకా స్టెప్ ఇంకో స్టెప్ ఫైనల్ స్టెప్ వరకు పోవాల ఈ శరీరంలో ఉండేంత కాలం అది మన తీర్మానం కానీ అట్లా పోనీడి వాడు లోకాతీతం ఐహికమైన విషయాలు కొట్టుకొని పోతా ఉంటారు మనుషులు లోకంలో ఈ సముద్రంలో పనే సముద్రంలో కొట్టుకొని పోతానే ఉంటారు సచిన చేప లాగా మన అట్లుండం బ్రతికిన చేప ఎప్పుడు కొట్టుకపో అది ఎదుర్కొంటుంటుంది వచ్చే జలాలకి ఎదురుగలమవుతుంది కాబట్టి పుదివాక్యం జ్ఞానవాక్యం జ్ఞానవాక్యం పరిస్థ ప్రస్తుత పరిస్థితులు ఎట్లా అని వాటిని విచారించి చెప్పేది మనం ఎట్లా జీవించాలనే పుది వాక్యం మన దావి దానియాలు జీవితాలు మనం చూస్తూ ఉంటాం ఆ బుద్ధి వాక్యం ఏ రీతిగా మంచి ఆలోచనలు ఇస్తారు అదే రీతిగా యోసీపు ఉండే ఈ వరం వరొక చిన్న కళ చెప్పి ఎట్లా బ్రతకాలి ఇప్పుడు వచ్చే కరువును ఎట్లా ఎదుర్కోవాలి అది బుద్ధి వాక్యం అన్నట్టు అదే రీతిగా ఆత్మల వివేచన ఏ ఆత్మ దేవుడి నుంచి వచ్చింది ఏ ఆత్మ దుష్టి నుంచి వచ్చింది ఏ ఆత్మ మనిషి ఆత్మ మనిషిలో ఏది మంచి ఆత్మ కల్మషం లేని ఆత్మ ఏది యథార్థంగా ఉండే ఆత్మ ఏ మనిషిలో ఎటువంటి ఆత్మాలు ఉన్నాయి గ్రహించే వరమిది ఫలాని వ్యక్తి సత్యాన్ని చెప్తుండ అబద్ధం చెప్తుండ అని ఎట్లా వరం ఉంటే గ్రహిస్తావు పలాని వ్యక్తి జీవితంలో ఎటువంటి భయంకరమైన చీకటి శక్తులు ఉన్నాయో వాటితో ఎటువంటి సహవాసం అవి చెప్తాయి అవి ఈ వరం ఉన్న వాళ్ళకి యుగ సమాప్తిలో ఇటువంటి విశేషమైన వరాలు కలిగి నువ్వు వెళ్తే నేను చంపడానికి చూస్తాను ఎందుకంటే ఆత్మల వివేచన చాలా పవర్ఫుల్ వరం ఇది ఒక ఎదుటి మనిషి నీ కండ్లలోకి సూటిగా చూసి నీ పరిస్థితి ఇది అని చెప్తే వీడికి నాకు అన్నీ తెలుసు నా విషయాలన్నీ తెలుసు మీరు ఎట్టనే లేబట్టి వీటిని జాగ్రత్త పోగల మీలో ఎటువంటి వరం చాలా జాగ్రత్తగా వాడుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ఎవడు వాళ్ళ మీద వాడ వాడదు ఒక ఆత్మని విభచించినప్పుడు ఈ ఆత్మలో ఈ దుష్టత్వం ఉంది ఈ ఆత్మ మోసకరమైన ఆత్మ అని తెలుసుకున్నప్పుడు నువ్వు నీకు ఆ విభేచన ఉంటే వాళ్ళ విషయంలో బహు కేర్ఫుల్గా ఉంటుంది హలో హలో బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోతుంటావు అది సాహసంలో ఎక్కువసేపు ఉండవు ఎందుకంటే అందులో చాలా పవర్ఫుల్ దుష్టాత్మలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖాముఖిగా చూస్తేనే అర్థమైపోతుంది వాడికి నీకు వాళ్ళు ఉన్న ఆత్మకు అర్థమైపోతుంది వీడి వల్ల నాకు డైలీలో ఉన్నది కానీ నిన్ను నీ మీద వాడు విజయం పొందలే ప్రయత్నిస్తున్నటువంటి సందేశాలు నేను చూపించిన దురాత్మలకి ఎజడి మనిషిలో ఉన్న దురాత్మ నీ మీద విజయం పొందడానికి వీళ్ళ మోస ఉపయోగిస్తా ఉంటాడు కాబట్టి మనం మోసపోవద్దని విషయం అర్థం చేసుకున్నాం కాబట్టి ఈ వరాలు ఉన్న వాళ్ళు బహు జాగ్రత్తగా వీటిని వాడుకోవాలి ఎందుకంటే పాత నిబంధన కాలంలో కొంతమంది ప్రవక్తలు వాళ్ళ వరాలను సరిగా వాడుకోక నశించిపోయినా అదే రీతిగా రెండవ వర్గీకరణలో శక్తి వరములు లేక ద గిఫ్ట్స్ ఆఫ్ పవర్ శక్తి వరములు ఇది ప్రాముఖ్యంగా మనకి ఈ రోజుల్లో కనిపిస్తూ మొదటిదిగా విశ్వాసము అనువరం రెండవదిగా స్వస్థపరచు వరములు ఆశ్చర్యం ఏంటంటే అందరికీ ఆత్మల వివేచన వరము జ్ఞానవాక్యము బుద్ధి వాక్యము విశ్వాసము అని ఉంటే వరాలు దీనికి వచ్చేటప్పటికి గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్ అనిది ఇంగ్లీష్ లో కూడా గిఫ్ట్స్ అంటే ఒకటి కాదు అది స్వస్థపరచు వరములు తక్కిన వాటికి వరము అనుంది దీని దగ్గరకు వరములు అనుంది కాబట్టి ఇది నేను బహు జాగ్రత్తగా పరిశీలించిన సేవకులలో గత ముప్పై సంవత్సరాల్లో ఏ సేవకుని సేవా జీవితంలో ఎటువంటి రోగులు స్వస్థపరచున్నారు ఒక సేవకుని జీవితంలో తీసిన గుడ్డి వాళ్ళు బా అంత గుడ్డి వాళ్ళనే స్వస్థపరచడం నేను చూసిన ఇంకొక ఇంకొక సేవకం జీవితంలో చూసిన కుంటి వాళ్ళు లేచి నరవడం మరి ఇంకొందరు సేవకుల జీవితం చూసిన క్యాన్సర్ పుండ్లు మాయం కావడం ముఖ్యంగా ఆఫ్రికాలో చూసిన నేను ఒక సేవకుని గురించి ఆయన సేవలు ఎక్కువ క్యాన్సర్ పుండ్లే భయంకరమైన క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ పుండ్లు కూడా స్వస్థ మాయమైపోతున్నాయి ఆయనకు ఓన్లీ వర ఆయన స్పెషల్ తర్వాత కొంతకాలంకి ఏంటంటే ఇంకొక సేవకుని చూసిన ఆయన సేవలో కేవలం హెచ్ఐవి రోగులే స్వస్థపరచబడాలని నేను చూసిన తర్వాత మరికొందరు సేవకుల జీవితంలో చూసిన వారికి ఉన్న వరాలలో కేవలం షుగర్ డయాబెటీస్ నుంచి స్వస్థతలు అనుగ్రహించే వరం ఆయనకుండే ఆయన సేవలో ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ స్వసపరచబడడం నేను చూసిన అప్పుడు నాకు అనిపించేది ఇది అన్ని సంవత్సరాలు నేను సమయం ఖర్చు పెట్టి వాళ్ళని జాగ్రత్తగా గమనించి నేను చూడగలిగిన ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు ఆయన ఇచ్చే ప్రతి వరాలు తనకి తన చిత్తం చొప్పునే పంచుకుంటున్నాడు నువ్వు విరవీగిపోతావు అన్ని వరాలు అహం వచ్చే సంధిలో నువ్వే దేవుడవు అనుకుంటావు అప్పుడు దేవుని పాకకు పెట్టేస్తావు ఇది మన బలహీనతలు కాబట్టి నువ్వు మెచ్యూర్డ్గా అయితే ఆత్మీయంగా మెచ్యూర్డ్ అయితేనే కానీ వీటిని నువ్వు హ్యాండిల్ చేయలేవు అందుకే ఈ రోజు చర్చ ఈ బోధలు లేవు మాస్టర్లు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళకి అనుభవాలు లేవు పాపం మనం వాళ్ళని కీచపరిచి మాట్లాడితే వాడు ఎప్పుడు నేర్చుకోడు అందుకే ప్రేమతోనే ఇవన్నీ ఉండాలి కదా మీరు చర్చలో ఉన్నాయా అని అడిగి అట్లా వాళ్ళని ప్రోత్సహించాలా కానీ డైరెక్ట్ గా నువ్వేం పాస్తారు అయ్యా ఇవన్నీ అంటే వాడు ఎప్పుడు కూడా నేను ఒప్పుకోడు నీ బోధ నొప్పుకోడు ఈ వరాలు పొందుకోడు వాడు నీ వలన నీకు నీకు హ్యాండిలింగ్ చేయాలో తెలియదు అందులో కొన్ని సర్పాలు ఉంటాయి తెలుసు అవి ఎట్లా ఒప్పుకోవాలి నేను దగ్గరకు రాలి బట్టి ఒక్కొక్క రకమైన రోగములను వస్తఫర్ చివరము ఒక్కొక్కరికి ఇస్తా ఉంటాడు దేవుడు తర్వాత మూడవది ఈ రెండవ వర్గీకరణలో మూడవది అద్భుత కార్యములు చేయు శక్తి వర్కింగ్ ఆఫ్ మెరాకల్స్ అని ఉంది ఇది బహు ఆశ్చర్యకరమైంది ఇప్పుడు చూపించాను కానీ బహు విశేషమైన అద్భుతాలు ఇది సాధారణంగా మనుషులకి అసాధ్యమేవి సాధారణంగా మనుషులకు అసాధ్యం ఉదాహరణకి అంటే ఇది ఏంటంటే ఈ అద్భుత కార్యంలో ఏదైతే ఉన్నాయంటే ఈ లోకపు నియమాలు కొన్ని ఉంటాయి సైన్స్ ప్రకారంగా ఉదాహరణకి పైకి ఏది విసిరేసినా కిందికి వచ్చి పడాల్సిందే అది అది నియమం అది అదొక లా అంటారు ఇంగ్లీష్లో దాని తెలుగులో ఏమంటారు లా అని న్యాయబద్ధమైంది అది వస్తువు ఏది పైకి పడేసినా కిందికి రావాల్సిందే అది కిందికి దాని భూమి ఆకర్షణ శక్తి అర్థం అయితే ఈ అద్భుత కార్యములను చే శక్తి ఉన్నవాడు ఏమైనా పైకి శ్రేస్తే అక్కడే ఆగాలది అంటే ఈ ప్రకృతికి విరుద్ధంగా అవి జరగచ్చు అటువంటి అద్భుతాలు ఏలియ కాలం అని చూసినగా ఎలిశకాలం అనుకుంటాం ఎలియకాలమా ఎలిషకాలమా ఎవరు చెప్తారు టక్కున చెప్పాల అటువంటి భూమి ఆకర్షణ శక్తికి విరుద్ధంగా కార్యం జరిగింది ఈలుషకాలంలో చూడండి ఒకసారి రెండవ రాజుల గ్రంథంలో మనం చూస్తే రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయం రెండు గ్రంథం ఆరో అధ్యాయం మొదటి అంతట ప్రవర్తనల శిష్యులు ఎలిషా యుద్ధకు వచ్చి ఇదిగో నీ యుద్ధం మాకున్న స్థలం ఎరుపుగా ఉంది దాని తర్వాత అయితే వీళ్ళకి ఈ శిష్యులు చాలా మంది ఉన్నారు ఎలిషా దగ్గర ఏలిజా శిష్యులు ఇప్పుడు ఎలిషాకి శిష్యులైన అయితే ప్రవక్తల శిష్యులు ఎలిషా యుద్ధకు వచ్చి ఇదిగో మీ నీ యొద్ధ మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది ఈ సెలవు మేము యోర్ధన నదికి పోయి తలా యొక్క మ్రాను ఆ చెట్టు నుంచి తెచ్చుకొని మరి చోట నివాసము కట్టుకుని మనవి చేయగా అతడు వెళ్ళుడు అని అంటే మీ అంతటి మీరే కట్టుకొని సేవ చేసుకోండి చెప్పాలని చెప్తున్నాడు కానీ ఒకడు దయచేసి నీ దాసలమైన మాతో కూడా నీవు రావాలని కోరుగా అతడు నేను వచ్చేదని చెప్పి వారితో కూడా పోయింది వారు యోర్దానుకు దానికి వచ్చి మ్రాణులు నరుకుచుండిరి ప్రవక్తలు ప్రవక్తలు మ్రానులు నరుకుతున్నారు ఇల్లు కట్టుకోవడానికి ఆయన వచ్చిన ఒకడు దూలము నరుపుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఇలనవాడా అది ఎరువు తెచ్చిది నది అని మొరుపెట్టాడు ఎవరి దరికెల్లో కిరాయికి కనుక ఆ దేవజనుడు అది ఎక్కడ పడండి అడిగాను వాడు అతనికి ఆ స్థలంలో చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డెలి తేలింది ఒకటి ఎలిషాకుంది ఈ యొక్క అద్భుతం చేయువరం ఏంటంటే గొడ్డలి తేల సాధారణంగా ఎప్పుడు తేలదు కదా గొడ్డెలి తేలింది అంటే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా గొడ్డెలి తేలింది అది చెప్పే పాయింట్ కాబట్టి ఈ ప్రకృతి విరుద్ధమైన వాటికి ప్రకృతికి విరుద్ధంగా కార్యాలు జరగడమే అద్భుతాలు అందుకే ఇది డాక్టర్లకు అంత పట్టదంట ఎందుకు డాక్టర్లు ప్రకృతికి విరుద్ధంగా ఏం చేయలేరు ప్రకృతి సహజంగా చేస్తారు ఈ మంది వేస్తే రోగం బావాల కానీ పోకపోతే ఇంకొక మంది అది కూడా పోకపోతే నా వల్ల ఇంకేం కాదంటాడు ప్రకృతికి విరుద్ధంగా వాళ్ళు చేయలేరు మనం కూడా ఏం చేయలేం కానీ ఈ వరం వాళ్ళు చేయగలరన్నట్టు అయితే నీకు ఇవారం బహు డేంజర్ అసలు అంటే నీ జీవితం నేను టార్గెట్ చేస్తారు మనుషులు